కీర్తన ఎనభై ఆరు ఎంతకాలమునకైనా ఈ అర్థమే కలది ఇంతటిలోననే హరి ఎంచి ఎంచినూరేండ్ల మీర ఎప్పుడో మరణము ముంచి ఇట్టే మోచీనది మురికిడొక్క ఇంచుకంతం ఇందుకు కోరేమో సుఖము కానమెవ్వరికిగా గడించేము కలిగిన దినములు కాపురాణకేశలమిందుగద్దో ప్రాణి ఇందేమిటివాడో తెలిసి పాపగలేము తీరని చిక్కు శేసిన కర్మములల్లా చెప్పరాని మూపులాయే రాసికీం ఇంద్రియాల పరమాయను వేసరి ఇండిటికిం ఇన్నిటికీం శ్రీవేంకటేశు గొలిచిం మాశినదేమణుగాయమాకు ఏది జన్మము